ఇంటి కుక్క ఇంటి కుక్క ఏమి చేస్తావు కంటి నెప్పలాగ ఇంటికి కావలింటాను ఇంటి పిల్లి ఇంటి పిల్లి ఏమి చేస్తావు ఇంటిలోని ఎలకలన్నీ ఏరి తింటాను